ేబీ వాణి నిఖితా సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి గొల్లోళ్ళ అడవమ్మ బతుకమ్మ పాటలు చిగుళ్ల ఆయిలమ్మ చిగుళ్ల భాగ్యమ్మ చిగుళ్ల భ్రమరాంబ బీలమ్మ నిర్వహణ గనోరే యాదగిరిలో పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్ ఒకనాడు రోజునే మోగులుల్ల ఆడివమ్మ ఒకనాడు రోజునే మోగొలవాడివ ఒకనాడు రోజునే మోగులుల్లా ఆడివమ్మ ఒకనాడు రోజునే మోగొలవాడివమ్మ పొద్దులు మూకినాయి గొల్లొల్లా ఆడివమ్మ కొల్లు మింగిలాడివమ్మ పొద్దులు మూకినాయి గొల్లొల్ల ఆడివమ్మ కొల్లు మింగిలాడివమ్మ ఒంటల్లు చేసినాది గొల్లొల్లా ఆడివమ్మ ఒంటలు చేసినాది గొలలవాడివమ్మ అన్నాలు తిన్నలే మోగులుల్లా ఆడివమ్మ లు తినరే మోగొలవాడి అమ్మ పకాలు వేసుకోని గొల్లల్లా ఆడివమ్మా పకాలు వేచుకోని గొల్లవాడివమ్మ పండువునే కున్నరే మోగొల్ల ఆడివమ్మ పండువు మోగొలవాడివరే కరే కరే కళే మోగొల్ల ఆడివమ్మ రే కలే మోగొలవాడివ రే కాలు వారంగా గొల్లల్లా ఆడివమ్మ రే కాలు వారంగా కున్న కోడి పుంజు గొల్లల్లా ఆడివమ్మా కున్న కోడి పుంజు గొల్లవాడివ కొడు పుంజు కూడివమ్మాడు ఊర్చినా గొల్లల్లా ఆడివమ్మా కిల్లు కూర్చినారా గొల్ల వాడివమ్మా కాసెత్తి పోసినారా గొల్ల ఆడివమ్మా కాసెత్తి పోసినారా గొల్ల వాడివమ్మా కాసెత్తి పోసినారా గొల్ల మ్ గోపెండోలా ఆడి గోలం లాగల్ పినా రాగోల్లా ఆడివమ్మా గోలం లాగోమ్ గోలం లాగల్ పినారాగోల్ ఆడి పినాగోమ్ జరుణులే మోగో ఆడివమ్మా జరుపులేవాడి దిటా రాడింగ లలవాడివమ్మా హలుకునే పూతలేమో గొల్లల్ల ఆడివమ్మా హలుకునే పూతలేమో గొల్లల్ల ఆడివమ్మా హడివమ్మా యేసినాదా గొల్లల్ల ఆడివమ్మా హడివమ్మా యేసినాదా గొల్లల్లవాడివమ్మా ముల్కానె ముగ్గులేమో గొల్లల్ల ఆడివమ్మా ముల్కానె ముగ్గులేమో గొల్లల్లవాడివమ్మా హడివమ్మా యేసినాది గొల్లల్ల ఆడివమ్మా హడివమ్మా యేసినాది గొల్లల్లవాడివమ్మా పాసినె బాసన్లూ గొల్లల్ల ఆడివమ్మా పాసినె బాసన్లూ గొల్లల్లవాడివమ్మా జరట్ల యేసినాది ీతి గొల్లంటి కుండలల్లా గొల్లల్లా ఆడివమ్మాడిగంటి కుండలల్లా గొల్లల్లా ఆడివమ్మాడి ఏసల్ పెట్టినాగా గొల్లల్లా ఆడివమ్మా గోల్వారిమ్ గు బియ్య మేమో గోల్లా ఆడియ మేమో దమున్న వోజినారా బీయ్యాము గొల్లొల్లా ఆడివమ్మా బీయ్యాము గొల్లవాడి సమాన రేకు లోలే గొల్లొల్లా ఆడివమ్మాడి కడిగేన బీయ్యాము గొల్లొల్లా ఆడివమ్మా బీయ్యాము గొల్లమ్మా కాకారి పువ్వులో గొల్ల ఆడివమ్మా పూల ఏ సల్ వచ్చినాయి గొల్లొల్లా ఆడివమ్మాయి సైత ఏసినాది గొల్ల అన్నాలు ఆడి సకని ఆడి ఆడి సీ ఆడి నాలుగు వండినను అవతార పాపమ్మా నాలుగు వండిన పాపమ్మా పురాణ గాయలమ్మ అతార పాపమ్మాయలమ్మాతార పాపమ్మా ఏమేమి చేసుతావో వతార పాపమ్మాతార పాపమ్మా కూరగాయ జయవమ్మారాపమ్మ చిరచీటపుడి కేటీ గొల్లల్లా ఆడివమ్మ చిరచీటూడి కేటి గొల్ల ఆడివమ్మ చిక్కుడు గాయనేమో గొల్ల ఆడివమ్మ చిక్కూడు గాయనే మోగొల ఆడివమ్మా చిత్తూడు గాయనే మోగొల ఆడివమ్మా చిత్తూడు గాయలేడి కలకాల ఊడి కేటి గొల్లొల్లా ఆడివమ్మా కలకాల ఊడి కేటి గొల్ల ఆడివమ్మా కాకారి కాయలే మోగొల్లా ఆడివమ్మా కాకారియే మోగొల ఆడి బీరవీర ఊడి కేటి గొల్లొల్లా ఆడివమ్మికేటి గొల్ల వాడి బీరాయలే మోగొల ఆడివమ్మా బీరా వల్సంగమ్ వంగు కయలే మోగొల ఆడిపోలలే మోగొల ఆడివమ్మారలే మోగొల ఆడివమ్మాడి వానేసినాది ూరారు కూరలే మోగొల్లు ఆడివమ్మా నూనాన పోలలే మోగొల్ల ఆడి ముప్పై కూరలే మోగొల్ల ఆడి కూరలే ముసినీ గొల్ల కూరలే మోగొల్లు ఆడివమ్మేల వాడి అమ్మ దిడువాల పెరుగునే మోగొల్లు ఆరువమ్మల పెరుగులేడివమ్మ వామైన వేసిన ఆడివమ్మ ఏసిన వాడివమ్మ కూరళ్ళు ఉన్నదే మోగొల ఆడివమ్మ కూరళ్ళు వాడివమ్మ సకాని ఆడివమ్మ గొల్ల ఆడి సకాని వాడివమ్మ గొల్ల వాడి అమ్మ కాగి యిన నీళ్లు నేమో గొల్ల ఆడివమ్మా జాలట్ల వెట్టుకోని గొల్ల ఆడివమ్మా జాలట్ల ముచ్చాము గుండు ఎక్కి గొల్ల ఆడివమ్మా మునిజలక మాడినాది ఆడివమ్మాదివమ్మా మునిజలక ఆడివమ్మాదిలు సన్నీలు గొల్ల ఆడి గోలాలు సకని ఆడి ఆడివమ్మాడి ఎక్క గొల్ల ఆడివమ్మాకి గొల్లవాడి అమ్మా మునిసలక మాడినా గొల్ల ఆడివమ్మ ముని కమాడి గొల్ల వాడివమ్మ పౌడము గుండు ఎక్క గొల్ల ఆడివమ్మా పౌడము గుండూ ఎక్క గొల్ల వాడి మమ్మా పైసలు కమాడి నాది గొల్ల ఆడి మమ్మా పైసలు కమాడి గొల్లవాడి మమ్మా కంబు సాలించి గొల్లల్లా ఆడివమ్మా జలారు బలు ఎల్లే గొల్ల ఆడికి ఆడివం కూరులేమో గొల్ల ఆడివమ్మే త్రవంచరులేమో గొల్ల ఆడివమ్మాడి మన మాటి గాలికి గొల్ల ఆడి ఆడిపంచేమో గొల్లవాడి గొల్ల వాడివమ్మా తోటి గొల్ల ఆడివమ్ ఎండి తోటి గోల్మ్ ఏదీచినదా గోల్లా ఆడివమ్మా కుదీసినదా గోల్ల వాడివమ్ పౌడీద తోటి గొల్ల ఆడివమ్మా మ్మా పైసి కుది చిదా గొల్లా ఆడివమ్మాది చిన్నవాడి తోటి గొల్ల ఆడివమ్మాయిన తోటి కుది చిన్న గొల్ల ఆడివమ్మాది చిన్నవాడి సీతల్ను నలేమో గొల్ల ఆడివమ్మా సీతలను నలేమో గొల్లవాడి శ్రీ గిన్నలు పినారా గొల్ల ఆడివమ్మా శ్రీ గిన్నెం పినాలా గొల్లవాడి శ్రీ గిన్నను ఆడి కుముల వెటినా కుల నూనలే మోగొలా ఆడి కుమలూనె కు ఆడివమ్మానలే మోగల ఆడివ కమంగ కాపినా దాగులా ఆడివమ్మా కమంగ కాపీవమ్మా కాగి నూనలే మోగల ఆడివమ్మా గొల్లలో ఆడివమ్మా కడా సోలే నూనెల్లో ఆడివమ్మ సోలేడు నూనె సోరించి తాళం అంటే గొల్ల ఆడివమ్మ సరించి తాళం అంటే గొల్లవాడివమ్మా తవాడు నూనె గొల్లల్లో ఆడివమ్మా తవాడు నూనె వాడివమ్మా సదరిచ్చి తాళలంటే గొల్లల్లో ఆడివమ్మ తాళలంటే గొల్లవాడ మనాడు నూనెలానే గొల్ల మలేసి తాళలంటే వడ్డాడు నూనెంటించాడు నూనె కుర్రొప్ప చెప్పిన సకాని వాడి నల్లు అంటూనే గొల్లవాడి అమ్మ గొల్ల వాడివమ్మా గొల్ల వాడి అమ్మా ఎండిన దువే తోటి గొల్ల ఆడివమ్మా తోటి గొల్ల వాడి అమ్మా వేసి కుదీసినడా గొల్ల వాడి వేసి కుదీసి ము వాడిమ్ గమ్ వాడిమ్ గోడీమ్ వాడోల కో మణిమల్లు మేరియంగా గొల్లల్లా ఆడివమ్మా మణిమల్లు మేరి వంగడివమ్మా మందోలు పట్టు చీరే గొల్ల ఆడివమ్మా జాలీల పట్టు రైకే గొల్లమ్మల పట్టు రైకేమ్మ సక్కాని పాపట్ల గొల్ల ఆడివమ్మ సక్కాని పాపాట్ల ఆడివమ్మ పాపట్ల బంగారి గొల్లల్లా ఆడివమ్మ పాపట్ల బాంగి గొల్ల ఆడివమ్మ పంతుళ్ళు ఆమరించే గొల్లల్లా ఆడివమ్మ పంతుళ్ళు ఆమరించే గొల్ల సకాని వాడివమ్మా గొల్లొల్లా ఆడివమ్మా సకాని వాడి నడుముకు పెట్టినాది గొల్ల ఆడివమ్మా నడుమూకు పెట్టినాదివమ్మా బంగారి మేడాలయే సేటి గొల్లల్లా ఆడివమ్మా మేడాలయటి గొల్లమ్మా సకాని పట్టడానే గొల్లల్లా సకాని పట్టడానే గొల్ల ఆడివమ్మా డినాది కలాంది గొల్ల ఆడివమ్మాది గొల్ల ఆడివమ్మ కళానే కడియాలు గొల్ల ఆడివమ్మ కళానే కడియాలు గొల్ల ఆడివమ్మ పట్టానే గొలుసులేమో గొల్లల్లా ఆడివమ్మ పట్టానే గొలుసులేమో గొల్ల ఆడివమ్మా హడివమ్మ పెట్టినాది గొల్లల్లా ఆడివమ్మా తయారుల ఇది గోలమ్ తయారుల గొల లాడి తయారులై ఇోడి తయారూల గొల లాడి వతారవ యాతారాపమ్ వతారవ యాపమ్ వతారవ యాత పాపమ్మాతారమాపమ్ ఎడుగురు బావలమ్మా మన ఎర్రగడ్డ పొలము అత్తార మన ఎర్రగడ్డ పొలము అవతార పాపమ్మాయినా పాపమ్మానాలు వాళ్ళకైనా వతార పాపమ్మలు వాళ్ళకైనా కొంటానే పోవాలే అవతార పాపమ్మ పోవాలే అవతార పాపమ్మా మంతీ వన్నదేమో గొల్ల గొల్లల్ల వాడి అమ్మ ఏడు ఊరుకు కూడా గొల్లల్లా ఆడివమ్మూరికి అమ్మ ఏడు తాళలల్లా గొల్లల్లా ఆడివమ్మ ఏడూనే తాళలల్లా గొల్లల్లవాడివమ్మ ఏడూ తాళలల్లా గొల్లల్లా ఆడివమ్మ ఏడు గొల్ల వాడివమ్మ తలాలు గడిగినాది గొల్ల ఆడివమ్మ తలాలు గడిగినాది గొల్ల వాడివమ్మ వన్నాలు పెట్టినాది గొల్లల్లా ఆడివమ్మ వన్నాలు పెట్టినాది సకాని పాపమ్మా గొల్ల ఆడివమ్మా సకాని పాపమ్మాడి వెట్టి నాది గొల్ల ఆడివమ్మాది గొల్లవాడి గంపల గొల్లల్లా ఆడివమ్మాపల గొల్లవాడి వన్నాలు సదిరి నది గొల్ల ఆడివమ్మాదిరి గొల్ల వాడివమ్మా తిన్నా అడివమ్మా గొల్లల్లా ఆడివమ్మా తిన్నామ్మా గొల్లవాడి నాలుగు తిన్నదేమో గొల్లొల్ల ఆడివమ్మా వందరు తిన్నయేమో గొల్లొల్లా ఆడివమ్మా వందయే మా గొల్లవాడి ఎంగిల్లు ఎత్తి కూడా గొల్లొల్ల ఆడివమ్మా కృతిట్ల పోసినాది గొల్లొల్ల ఆడివమ్మాసినాది గొల్ల వాడివమ్మా సకాని వాడివమ్మా గొల్లొల్ల ఆడివమ్మా సకానివమ్మా సకాని అడివమ్మా గొల్లొల్లా ఆడి తి ఆడి గొల్లవాడి మరి ఏమి ఏనారి గొల్లల్లా ఆడివమ్మా మరియేమి గొల్లవాడి బా కట్టు నే బట్టలేమో గొల్లల్లా ఆడివమ్మా కట్ నే బట్టలేమో గొల్లవాడి అమ్మా పాపమ్మ పొద్దుళ్ళు పోవటే వారాపమ్మే గంపల్లు ఎత్తవమ్మో వతార పాపమ్మ గంపాలు మంచి ఇది కోడాల గంపెత్తుకుంటనేమో గొల్లొల్ల ఆడివమ్మ గంపెత్తుకుంటనేమో గొల్ల వాడివమ్మ వాయత్త పాపమ్మ గొల్లల్లా ఆడివమ్మ వాయత్త పాపమ్మ గొల్ల వాడివమ్మ ఏమేమి ఆనవట్టే గొల్లల్లా ఆడివమ్మ ఏమేమి అనవటే గొల్లల్ల వాడివమ్మ పొయ్యేటితో వల్లల్లా గొల్లల్లా ఆడివమ్మ పొయ్యేటితో వలల్లా గొల్లల్లా పదిరంగ ఓ బిడ్డా గొల్లా ఆడివమ్మా పదిరంగ ఓ బిడ్డ గొల్ల వాడివమ్మా మంచి వోయత్తా గొల్ల ఆడివమ్మా మంచి వోయత్తా గొల్ల వాడివమ్మా గంపాలు తాలకెత్త గొల్ల ఆడివమ్మ గంపాలు తాలకె తే గొల్ల వాడివమ్మా సకని ఆడివమ్మా గొల్ల ఆడివమ్మా సకని వాడివమ్మా గొల్లల్ వాడివమ్మా సమ్ళా పాగులాంటి కొల్లా ఆడివమ్మా పాకులాంటి కొల్ వాడి దాటినా ఆడివమ్మాటిన ఆడినమ్మా గంటల దారుల్ ఆడివమ్మా గణమూగ దాటినా ఆడివమ్మానూ దాటిన వాడివమ్మా సని ఆడివమ్మా గొల్లల్లా ఆడివమ్మాని ఆడివమ్మా గొల్ల వాడివమ్మ కజారు పండు లాంటి గొల్లల్లా ఆడివమ్మా కజారు పండు లాంటి గొల్లల్ల వాడివమ్మ కడ పళ్ళు దాటినారా గొల్ల ఆడివమ్మారా గొల్ల వాడివమ్మ అంగూర పండు లాంటి గొల్లల్లా ఆడివమ్మూర వాకిల్లు దాటినారా గొల్లల్లా ఆడివమ్మ వాకిల్లు దాటినారా గొల్లల్ల వాడివమ్మ సన్సందు దాటినారా ఆడివమ్మ వాడిమా సడ దాటినార్గలు ఆడి సార్ వాడి అమ్మా సీ వడివమ్మా ఆడివమ్మా సని అడివల్ల వాడి అమ్మా తో వాళ్ళు వట్టినార్గలు ఆడివమ్మాగవాడి అమ్మా తో వట్టిన ఆడివమ్మాలు వారు ఆగోల్లవాడి అమ్మా పాటాలు వట్టిన ఆగలు ఆడివమ్మా పాటాలు వట్టిన వాడి వాడా దాటి ఆగ ఆడివమ్మా వాడా నీలు దాటినాది గొల్లొల్ల ఆడివమ్మీలు దాటినాది గొల్లల్లా వాడివమ్మ సిగిడింత వాండేటి గొల్లొల్లా ఆడివమ్మంత వాండేటి గొల్లల్లా వాడివమ్మ సింతల్లు దాటినాది గొల్లల్లా ఆడివమ్మ దాటినా వాడివమ్మా సిండి కాలి చేతి గొల్ల ఆడివమ్మీ ఖాళీ చేతి గొల్ల వాడివమ్మ కురమల్లు దాటినాది గొల్ల ఆడివమ్మ కురమల్లు దాటినాది గొల్లల్ల వాడివమ్మా వంగి కాలి చేతి గొల్ల ఆడివంగి కాదు మల్లు దాటినాది గొల్లొల్ల ఆడివమ్మాటి మల్లు దాటినాది గొల్ల ఆడివమ్మాటింగికో సేటి గొల్లొల్ ఆడివమ్మాటి వాడివమ్మా దాటినాది గొల్ల ఆడి అమ్మా దాటినా వాడితోటి గొల్ల ఆడివమ్మ గొల్లల్లా వాడివమ్మ సేను దాటినాది గొల్ల ఆడివమ్మా దాటినాది గొల్లల్ వాడి పుట్టాకు వారిన గొల్ల ఆడివమ్మా పుట్టకు నా గొల్ల వాడి దాటినాది గొల్లా ఆడివమ్మా దాటినాది గొల్లల్లా వాడి అమ్మా సక్కాని వాడివమ్మా గొల్లల్లా ఆడివమ్మా సకాని గొల్లల్లాడి రచ్చల్లు దాటినాది గొల్లల్లా ఆడివమ్మా చల్లు దాటినాది గొల్లల్లా చన్నల ఆడేటి గొల్లల్లా ఆడివమ్మాడి దాటినాది గొల్లల్లా ఆడివమ్మా చల్లు దాటినాది గొల్లల్ ఆడి అమ్మ బాలాలు చాది వేటి ఆడివమ్మా బాలాలు చాది వేటి ఆడివమ్మా బంకుల్లు దాటినాది గొల్లల్లా ఆడివమ్మా బంకుల్ దాటినాది గొల్లల్లాడి టినాది గొల్లొల్లా ఆడివమ్మా దాటినాదివమ్మా సక్కాని వాడివమ్మ గొల్లొల్లా ఆడివమ్మా పెద్దలు గాటీ నా గొల్ల ఆడివమ్మాడి బిడ్డాలు దాటినాది గొల్లొల్ల ఆడివమ్మా బిడ్డాలు దాటినాదివమ్మా తల్లి వాడివమ్మ గొల్లొల్లా ఆడివమ్మా తల్లివాడి అమ్మా గొల్ల వాడివమ్మ మడల్లు మండంగా గొల్లల్లవాడివమ్మ పొలాము దగ్గరికి గొల్ల ఆడివమ్మ పొలాము దగ్గరికి గొల్ల వాడివమ్మ దగ్గర రావటే గొల్ల ఆడివమ్మ దగ్గర రావటవాడి అమ్మ బాబాల వాడివమ్మ గొల్ల ఆడివమ్మ బాబాల వాడివమ్మ గొల్లవాడివ ఎరగడ్డ పూలమేమో గొల్ల ఆడివమ్మ ఇరగడ్డ పూలమేమో గొల్లవాడివమ్మ వాళ్ళకు ఉన్నదేమో గొల్ల ఆడివమ్మ వాడివ బైగడ్డ మీదనేమో గొల్లొల్ల ఆడివమ్మ బైగడ్డ మీదనేమో గురిసెల్లు ఉన్నాయేమో గొల్లల్లా ఆడివమ్మ గురిసెల్లు ఉన్నాయేమో గొల్ల వాడివమ్మ హడివమ్మ రాగటానే గొల్ల ఆడివమ్మరాగడా గొల్ల వాడివమ్మ పాపానే కారాడు గొల్ల ఆడివమ్మ పాపడు గొల్ల వాడివమ్మ రెండో బావనేమో గొల్ల ఆడివమ్మ రెండో బావనేమో వాడి బావార మళ్ళ్యా గొల్లొల్లా ఆడివమ్మా బావార మాలయ్యా గొల్ల వాడి బొమ్మ పాపి స్టికాన్ను లోడు గొల్లొల్లా ఆడివమ్మ పాపి స్టిక్ అన్ను లోడు గొల్ల వాడివమ్మ హడివమ్మన్ చూసి కూడా గొల్లొల్లా ఆడివమ్మన్ చూసి తోటినేమో గొల్లొల్లా ఆడివమ్మ అన్నదమ్ల తోటినేమో గొల్ల వాడివమ్మ అన్నదమ్ముల తోటినేమో గొల్లొల్లా ఆడివమ్మ వన్నదమ్ల తోటినేమో గొల్లల్లవాడి అమ్మ గంపళ్ళు దించుతాని గొల్లల్లాడివమ్మ గంపల్ దించుతాల్లవాడివమ్మ నాగాలి ఇరిసినాడు గొల్లల్లాడివమ్మ నగాలి విరిసినాడు దిగ దీగ వాడునేమో గొల్లమ్మ దిగవాడు ఆడివమ్మే వాడివమ్మ ఊరికొస్తా ఉన్నడేమో గొల్లమ్మ ఉన్న పైగడ్డ మీదికేమో గొల్ల ఆడివమ్మ పైగడ్డ మీదికే మోగొల్లవాడివ వచ్చినది గొల్లల్ల ఆడివమ్మ వచ్చినాది గురిశాలకు వచ్చినా మడల్లు మంటబవట్టే బవారమాలయ్య మడల్లు మంట వట్టే బాలయ్య గంపల్లు దించవయ్యా బవార మాలయ్య గంపాలు దించవయ్యా బవారమాలయ్య నిన్పించవోని పిల్లో మల్లల్లో ఆడివమ్మ నిందించవోను పిల్ల గొల్లల్లో ఆడివమ్మ నినిపించవోని పిల్లో గొల్ల నీ కాళ్ళు ముక్త బావో బవార మాలయ్య నీ కాలు ముక్త బావో గవార మాలయ్య మడళ్ళు మంట బట్టే గవరమాలయ్యు మంటబట్టే గొల్ల వాడిలయ్య వరి కాలు పొగగులొచ్చే బవార మాలయ్య వరి కాళ్ళు పొగ్గులొచ్చే బవార మాలయ్య ఊపిన చేతులాకు బవార మాలయ్య ఊపిన చేతులాకు బవార మాలయ్య వృళ్ళు దీగవట్టే బవార మాలయ్య ంట ఉన్నదేమో గొల్లల్ల ఆడివమ్మకుంట ఉన్నదేమో గొల్లమ్మ ఎంత దించమన్నా గొల్లల్ల ఆడివమ్మా నంటడేమో గొల్లొల్ల ఆడివమ్మా నన్ను దించడేమో గొల్ల నా మీద కాక్షాలు గొల్ల ఆడివమ్మా నా మీద కాక్షాలు గొల్ల వాడివమ్మా నీకెందుకు అయ్య బావా గొల్లల్ల ఆడివమ్మా నీకెందుకు అయ్య బావా గొల్ల వాడివమ్మా నామేన మరదలివే గొల్లల్ల ఆడివమ్మా నామేన మరదలేవే గొల్లల్ల వాడివమ్మాని మేన మరదలివే గొల్లల్లా ఆడివమ్మా నామేన మరదలివే గొల్లల్లవాడివమ్మా నిన్ను చేసుకూనేది గొల్లొల్ల ఆడివమ్మా నిన్నుకూనేది గొల్లవాడివమ్మా నిన్నైతే కూడా నేను గొల్లొల్ల ఆడివమ్మా నిన్నైతేడ నేను గొల్లల్లవాడివమ్మ చేసుకోకపోతినేమే గొల్లొల్ల ఆడివమ్మ చేసుకోకపోతినేమే గొల్లల్లవాడివమ్మా నేనేమి చేతున్నా గొల్లొల్ల ఆడివమ్మా నేనేమి చేతున్నా గొల్ల వాడివమ్మా సక్కాని వాడివమ్మా గొల్లు ఆడివమ్మా సక్కాని ఆడివమ్మా గొల్లల్లవాడివ అప్పుడు నువ్వు కూడా గొల్లల్లా ఆడివమ్మా అప్పుడు నువ్వు కూడా గొల్లల్లవాడివమ్మా ఏమీ చేసినవరా గొల్లల్లా ఆడివమ్మ ఏమీ చేసినవరా గొల్లల్లవాడివమ్మ నువ్వు చేసుకూనే వాణ్ణి గొల్లల్లా ఆడివమ్మ నువ్వు చేసుకూనే వాణ్ణి గొల్లల్లవాడివ నీ తమ్మికి కూడా గొల్లొల్ల ఆడివమ్మా నీ తమ్మికి కూడా గొల్లల్లవాడివమ్మా ఎందుకు చేసినావు గొల్లల్లా ఆడివమ్మ అప్పుడే నువ్వు కూడా గొల్లల్లా ఆడివమ్మా అప్పుడే నువ్వు కూడా గొల్లవాడివమ్మ పెండిల్లు వాడవద్దా గొల్ల ఆడివమ్మ పెండిల్లు వాడవద్ద గొల్ల వైతే వాయగాని గొల్ల ఆడివమ్మ వైతే వాయగాని గొల్ల వాడివమ్మ గంపల్లు దించు బావో గొల్ల ఆడివమ్మ గంపలు దించు బావో గొల్ల వాడివమ్మ నినిపించవోను పిల్లో గొల్లల్లా ఆడివమ్మ నిన్సించవోను పిల్లలు వాడి <tallavadi> <tallavadi> నిందించవోను పిల్లో గొల్లల్ల ఆడివమ్మా నిందించవోను పిల్ల గొల్ల వాడి అమ్మ ఇట్లానే వారాలు గొల్ల ఆడివమ్మా ఇట్లానే వారాలు వారాలు నడవబట్టే గొల్ల అనుకుంటా గొల్లమ్మకుంటు దించినాడు గొల్ల ఆడివమ్మించాడు గొల్ల వాడివమ్మ గంపల్లు దించినాడు గొల్ల ఆడివమ్మ గంపల్ గొల్ల వాడివమ్మ రే కళ్ళు బట్టినాడు గొల్ల ఆడివమ్మ రే కలు పట్టినాడు గొల్ల వాడివమ్మ రెక్కలు పట్టినాడు గొల్లొల్ల ఆడివమ్మారే ట్టినాడు గొల్లవాడివని కాలు ముక్త బావో గొల్ల ఆడివమ్మాని కాలు ముక్త బావో గొల్ల నన్నేమి ఆనవద్దు గొల్లు ఆడివమ్మా నన్నేం ఆనవద్దు గొల్ల నీకేమి పాపమైన గొల్లు ఆడివమ్మాని ఏమి పాపమైన గొల్ల వాడివమ్మాని నల్ల చేసి తీరా గొల్లు ఆడివమ్మాని నల్ల చేసి తీరా గొల్లల్లవాడివమ్మా మన సూన గొల్లల్ల ఆడివమ్మా మన సూన గొల్లవాడివమ్మా పపకారి మల్లై్యా గొల్ల అడివ పపకారి మల్య్యా గొల్లవాడిమ్మా పాప